నీకు సరి లేరు ఈ నిఖిలలోకములలో కాకాసురుని నట్ల కాచితి వి నీవు హరిపరమ పురుష అచ్యుతానంత కరివరద మురగరా కరుణానిధి ధర ఆకశము బలితలయు మూడడుగులను పరగగై కొన్న ఎట్టి బలువుడవు నీవు మాధవా భూధవా మధుసూదన కృష్ణ శ్రీధరా శ్రీపతి శ్రీనివాస శోధించి జలధులు చొచ్చి చదువులు తెచ్చి ఆధాతకి చితివీ అధికుడవు నీవు వామన కేశవ వాసుదేవ ముకుంద రామగోవింద చక్రకరాంబుజ ఆ మహిమ శ్రీ వెంకటాద్రిదట నెక్కి కామిత ఫలములనిచ్చు ఘనుడవు నీవు